నాలుగు వందల నలభై ఏడవ కెత్త సంసారమేలు సకల జనులకు కంసాంతకుని భక్తి కలిగితే వినయపూ మాటలా విద్య సాధించితే మేలు తనసి అప్పులలోన దాగుకుంటే మేలు మునుపనే భూమి తన్ను మోచిదించకుంటే మేలు వెనుకొన్న కోపము విడిచితే నడిగి కొంచ పడకుంటే మేలు సారే సారే జీవులను చంపకుంటే మేలు భారపూటిడుములను పడకుండితే మేలు కారించి తిట్లకుడి గట్టకుంటే మేలు పరకాంతలాభంగా పరచుకుంటే మేలు దొరకొని కెలవులు దొక్కకుంటే మేలు అరుదైన శ్రీవేంకటాద్రి విభుని గొల్చి ఇరవై నిశ్చింతుడైతేను నిన్నిటానో మేలు